శ్రీ పద్మావతి మహా మహామంత్రము ఇది బీజాక్షర మంత్రములలోకెల్లా అత్యుత్తమమైనది ఓం హ్రీం నమ పదివేల సార్లు జపించిన సిద్ధు గలుగును నిత్యము నూట ఎనిమిది సార్లు పారాయణము చూట మంచిది